విభుడ వింతటికి వెరవుతోనను కావు అభయహస్తముతోడి ఆదిమూలమా పలులం పటాలచేత పాటుపడి పాటుపడి అలసితి కావవే ఓ ఆదిమూలమా చలమరి ఇతర సంసార భ్రాంతి చిక్కితి నన్నలరించి కావవే ఓ ఆదిమూలమా ఎంతకైనా నాసల చేయగేగి వేసరి తినంతకు ఓ పా కావవే ఓ ఆదిమూలమా సంతల కాల జడిసి తినిక కావు అంతరాత్మనాపాలి ఆదిమూలమా టంట తెప్పుల రవ్వైతి కావవే ఓ అంటిన శ్రీ వెంకటాద్రి ఆదిమూలమా కెంటక ముమ్మాటికిని నీకే శరణంటి కావవే ఓ ఆదిమూలమా